శ్రీగురుభ్యో నమ శ్రీతి స్మృతి పురాణాలయ్య భగవత్పాదశంకర లోక శరంకారలం గత క్రోధం సంస్థితా మాత్మరదేహు సో ఈశ్వరుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా అహంకారము బలము దత్వము కామము క్రోధము మొదలైనవి మొదలైన వాటిని ఆశ్రయిస్తారు మామూలుగా అంతఃత్రువులు అని ఆరుగురు శత్రువులు ఉన్నారు ఉంటారు కామ క్రోధ లోహ మోహ మద మాత్సర్యములు అని అది ఆ లిస్టు ఇక్కడ లిస్టు మీరు కలగా అలాగ వాటిని వెట్టి కనెక్ట్ చేయనక్కర్లేదు అవి ఇవి ఎక్కువ కనెక్ట్ చేయడం అని తెలుసుకో ఉన్నది అక్కడ ఇక్కడ ఉన్నాయి అక్కడ మత మార్సాలు ఈ లిస్టులో అలా లేవు ఇక్కడ అయ్యే ఉన్నాయి అక్కడ ఆరు ఉన్నాయి కాబట్టి అలా ఇక్కడ చెప్పిందాన్ని అక్కడ చెప్పిందాన్ని ప్రతిదాన్ని కనెక్ట్ చేసేయనక్కర్లేదు ఇక్కడ ఐదే ఉన్నాయో మరి అక్కడ ఆరున్నాయ్ ఎందుకు అంటే ఎందుకంటే ఏం ఏదో ఏదో ఇక్కడ ఐదు అక్కడ ఆరు కొన్ని ఇంతలు అన్ని ఇంటలు కనెక్టెడ్గా ఉంటాయి అదొకటి గమనించదగ్గరి మొత్తానికి వీటిని మనము దూరము పెట్టాల్సి ఉంటుంది ఈ సో ఈ ఇవన్నీ కూడా ఈ దర్పము దర్పము దర్పణము అని నేను చెప్పాను అంటే అక్కడ అభిప్రాయం దర్పము అంటే నేను గొప్పవాడననే ఒక అభిమానం దానికి దర్పము అని పేరు అది అంతఃకరణమును ఆశ్రయించి ఉంటుంది అభిమానం ఇప్పుడు మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీరు ఒక సెల్ఫ్ ఓరియంటెడ్ వ్యవహారం అంటే ఒక దేహాభిమానము దర్పము బలము అహంకారము మొదలైనవన్నీ పొద్దుకపోయి లక్షణాలను పట్టుకుని ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని పట్టుకుని మీరు ఇతరులతో వ్యవహరించడం అది అది సంసార బంధం అవుతుంది అలా కాకుండా మీ చైతన్యంలో మీ కాన్షియస్నెస్లో ఇవేమీ ఉండవు ఏ లెవెల్ దాకా కాన్షియస్నెస్ ప్యూర్గా ఉంటుందంటే దాని ఎందు పరిచ్ఛిన్నమైన అభిమానం అహం మమ అహంకార మమకార బారు అవి కూడా ఉండవు కూడా లేకుండగా అహంకార మమకారములు కూడా లేకుండగా మీరు ఇతరులతో వ్యవహరిస్తారు అటువంటి వ్యవహారము అది మహాత్ముల యొక్క వ్యవహారం ఆ విధంగా ఉంటుంది దానివల్ల మీరు సంసార బంధం నుంచి విముక్తులు కాబట్టి ఇతరులతో వ్యవహరించేప్పుడు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము ఆశ్రయముగా చేసుకుని వ్యవహరిస్తున్నారా లేక మహంకార మమకారముల నుండి విరహితమైన అంటే లేకుండా పోయినటువంటి శుద్ధ చైతన్యం యొక్క ఆశ్చర్యంతో మీరు వ్యవహరిస్తున్నారా అని అది చూసుకో కాబట్టి మీ దృష్టి ఎలా ఉన్నది దేవదృష్టితో వ్యవహరిస్తున్నారా ఈశ్వర దృష్టితో వ్యవహరిస్తున్నారా దేవదృష్టి అంటే ఏమి వీడు ఫలానా వాడు ఫలానా అవ్వాలంటే ముందు నేను ఫలానా అవ్వాలి నేను ఫలానా కాబట్టి వాడు ఫలానా నేను ఫలానా కాబట్టి వాడు ఫలానా అవుతాడు దీంట్లో నాకు లాభ నష్టాలు ఉన్నాయి కాబట్టి వాడి విషయంలో మనం ఈ విధంగా వ్యవహరించాలి అని ఆ విధంగా వ్యవహరిస్తే దాన్ని దీవదృష్టి పూర్వకమైన వ్యవహారము అంటారు మీకు కలిసొచ్చి ఇది ఉండదు తాత్కాలికంగా ఏదో కలిసి ఒక వ్యామోహమే తప్ప ఈ జగత్తులో ఒకడికి కలిగి లాభమూ లేదు ఇంకొకటికి కలిగి లాభ నష్టాలన్నీ కూడా అజ్ఞాన అజ్ఞానబద్ధమైనటువంటి మనస్సు చేత కల్పించబడివే తప్ప వాస్తవములు ఏవీ కావు దీంట్లో కనుక దీని అటువంటి దీవ వ్యవహారము దైవ దృష్టితో కూడిన వ్యవహారము మనల్ని బంధిస్తుంది మనము ఈశ్వర దృష్టితో వ్యవహారం చేయాలి దీన్ని ఈశ్వరీయం వ్యవహారము అని అంటారు చెందిన వ్యవహారం దీన్ని ఈశ్వరీయం వ్యవహారాన్ని ఈశావాస్యో పరిషత్ మొదటి మంత్రములో బాగా గట్టిగా ప్రస్తావిస్తారు అక్కడ దృష్టి ఏమిటంటే ఈశావాస్య మీద సర్వం ఎత్తించి జగిత్యామి జగత్ జగత్తులో ఉన్న సర్వము కూడా ఈశ్వరునిచే వ్యాప్తమై ఉన్నది ఆచ్ఛాదితము చేయబలను అంటే నామరూపములను చూస్తూ ఉన్నప్పటికీ వాటికి పరమాత్మను మీరు సర్వం నుండి దర్శిస్తూ ఉండాలి అది సిద్ధాంతం ఆ సిద్ధాంతం బేసిస్ మీరు వ్యవహరించినప్పుడు మీ వ్యవహారం ఎలా ఉంటుంది తేన త్యక్తేన మా గ్రధ కశా సిద్ధనం కాబట్టి త్యాగపూర్వకమైన వ్యవహారం చేస్తారు తర్వాత ఇతరుల యొక్క సొత్తును మనం పొందాలి అనేటువంటి దృష్టిని కలిసి లేకుండా వ్యవహారం చేస్తారు నేను ఈశ్వరీయ వ్యవహారము అంటారు అటువంటి వ్యవహారాన్ని చేయాలి త్యాగపూర్వకమైన వ్యవహారం త్యాగపూర్వకము అనగా అహంకారమకారములు వ్యవహారం ఆ చేయాలి తప్ప ఈ అహంకారం బలం దర్పం ఇవన్నీ పట్టుకుని మీరు వ్యవహరిస్త మీరు పెద్ద పెద్ద పూజలు చేసినా ఏం చేసినా కూడా అవన్నీ కూడా బంధిస్తాయి పూజల మాట ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ టాపిక్ అలా ఉంది సాధారణంగా మార్కెట్కి వెళ్తే జీవ వ్యవహారము ఈ టెంపుల్ కు వెళ్తే ఈశ్వరీయ వ్యవహారము అయిపోదు అలా అయిపోదు కొంతమంది జీవితకాలం టెంపుల్లోనే గడుపుతారు జీవ వ్యవహారమే చేస్తారు కొంతమంది మహాభారతంలో ధర్మ వ్యాధుడు తులాధారుడు మొదలైన కసలు ఉన్నాయి ఆ ధర్మ వ్యాధులు ఆ తులాధారుడు వాళ్ళ జీవితం అంతా కూడా మార్కెట్లోనే గడుపుతారు కానీ వాళ్ళ వ్యవహారమంతా కూడా ఈశ్వరీయ వ్యవహారమే అవుతుంది కాబట్టి మీరు ఆ దోషములను అహంకారము బలము దర్పము ఇత్యాది దోషములు ఇక్కడిస్తూ మరో తోట లిస్టు కామ క్రోధాదుల లిస్టు ఉంది ఆ లిస్టులో ఉన్నటువంటి దోషములు అవన్నీ ఇంత రిలేటెడ్ గా ఉంటాయి మీకు కామనను మీరు తోసిపుచ్చగలిగారు అనుకోండి అసలు నిష్కామంగా ఉన్నారనుకోండి ఇంకా క్రోధాన్ని మీరు ఏమి చేయడం కన్నా ఎందుకంటే కామన నుండే క్రోధం పుడుతుంది క్రోధము రాదు మీకు గదిలా పొందురాదు కామన గలవాడికే క్రోధము అలాగే మాత్సర్యము ఇత్యాదులు కూడా కామన గలవాడికే ఉంటాయి ఈ ఈ దోషములన్నిటికీ మూలములను కామన అనే దోషము ఉంటుంది కాబట్టి అన్నీ ఇంటర్యేటెడ్గా ఉంటాయి వాటిని మీరు క్రమంగా న్యూట్రలైజ్ చేసుకుంటూ పోయినట్లయితే శుద్ధమైనటువంటి కాన్షియస్నెస్ నిర్మాణం అవుతుంది అప్పుడు మీ నుండి వచ్చేటువంటి ప్రతి వ్యవహారము వ్యవహారము త్రివిధము అంటే సంకల్పించుట మాట్లాడుతా చేయుట అని మూడు రకాలుగా ఉంటుంది త్రికారణాములతో ఉంటుంది వ్యవహారం ఆ వ్యవహారం అంతా కూడా శుద్ధముగా ఈశ్వరీయముగా ఉంటుంది అది చర్చ ఓకే ఇప్పుడు కామ అంటే ఏమిటి కామం స్త్రి ఆది విషయం ఇక్కడ కామశబ్దానికి సెక్స్ అనే అర్థం కూడా లస్ లస్ అనే కూడా మీరు స్వీకరించవచ్చు సాధారణంగా కామశబ్దాన్ని డిజైర్ అనే సెన్స్ లోనే వాడతారు ఎక్కడైనా కొన్ని కోట్ల ఆ లస్ట్ అనే అర్థాన్ని కూడా పెరుగుతా ఇక్కడ బలం అనే ఇత్యాదులు ఉన్నాయి కనుక కొంత ఫిజికల్ గా ఉంది అసుర లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం గనక సో దేవతలకి డిజైర్ ఉన్నవాళ్ళు దేవతలు కూడా ఉంటారు కొంత డిజైర్ సమస్య దేవతలకు కూడా ఉంటుంది కానీ లస్టులో పడిపోయేటంటే అది కేవలము అసుర లక్షణము అందుకోసం వ్యాధి విషయం అని అన్నారు ఆది తీసుకోవాలి పురుషుడి వైపు నుంచి లస్ట్స్ అంటే స్త్రీ అవుతుంది స్త్రీ వైపు నుంచి లస్ట్ అంటే పురుషుడు అవుతుంది కాబట్టి ది బయలాజికల్ అట్రాక్షన్ బేస్డ్ లస్ట్ దాన్ని జాగ్రత్తగా యూహర్ టు కమౌస్ అలాగే క్రోధం అనిష్ట విషయం క్రోధ శబ్దం క్రోధం అంటే కోపం అని మనకు అని తెలుసున్నదే కానీ ఎప్పుడు వస్తుంది కోపము అనిష్ట విషయం మీకు ఇష్టం కానిది జరిగితే కోపం వచ్చేస్తాం చాలా మంది ఉప్పు ఎక్కువైందనుకోండి ఉప్పు కోపం వచ్చేస్తాం ఉప్పు తక్కువైందనుకోండి అప్పుడు పంపొస్తాం తర్వాత మీకు మీరు అడిగింది మీకు దొరకలేదు అనుకోండి కోపం వచ్చేస్తుంది మార్కెట్కి వెళ్ళి తీసుకురా అని మనుషులు పంపిస్తారు వాడు ఏదో పట్టుకొస్తారు వాడే ఆలోచన ప్రకారం వాడు ఇప్పుడు పరమానంద శిష్యులు అది ఉంటారు రే ఎవరైనా వెళ్ళి మీరు ఎవరైనా వెళ్ళి సూది పట్టుకురండ్రా అంటాడు అంటే వీళ్ళు అక్కడ ముగ్గురు ఉన్నారు సూది పట్టుకురండ్రా అని చెప్పినప్పుడు ముగ్గురు ఉన్నారు నాకు చెప్పారు గురువు గారు అంటే నాకు చెప్పారు అని మొత్తం ముగ్గురు వెళ్ళిపోతారు మార్కెట్లో వెళ్ళిపోయి సూరి ముగ్గురు ఏం పట్టుకు వస్తారు మొత్తానికి ఓ అనా ఇచ్చి ఓ సూది కొట్టుకుంటారు ఇప్పుడు ఈ సూది ముగ్గురు పట్టుకురావాలి ఎలా పట్టుకురావాలి కాబట్టి ఒక దొంగ ఒకటి సంపాదించి ఆ దొంగకి సూదిని గుచ్చి ముగ్గురు ఈ దొంగను ఇప్పుడు ఈ పరమానంద గారి భార్యను చెప్తున్నారు ఆయన సంజామన్నా ఏదో ఉద్భవిస్తూ ఉంటాడు కాబట్టి మీ శిష్యులు ఓ పెద్ద దొంగ ఒకటి ఓసుపోతున్నారు వీరు ఎవర కలప తీసుకురామని చెప్పారా అంటే లేదు దేశం సూర్యు సూర్యారా వీరు సూర్య బట్టి దొంగ పట్టకొచ్చారంటే మరి ముగ్గురికి చెప్పారు కాబట్టి ఇలా చేయాల్సి వచ్చిందని వాళ్ళు అంటారు అలాగా సో కాబట్టి అప్పుడు కో వాళ్ళ మీద కోపడ్డారనుకోండి నేను చెప్పిన పనిని తలకిందులుగా అది కోచి చేసినట్టుగా చేస్తే వాళ్ళ మీద కోప్పడ్డాం అలాగా కోపం వస్తుంది సపోజ్ మీకు దేని ఎడల ఇది ఇష్టము ఇది అనిష్టము అనే ఒక గాఢమైన ఆ అటాచ్మెంట్ ఆసక్తి లేదనుకోండి సపోజ్ లేదనుకోండి అప్పుడు వాడు ఏంటి వస్తే అది నింగేసి కూర్చుంటాం అదే అది తీసుకుని ఊరుకుంటాం ఇడ్లీ పట్టుకుతా అంటే దోశ పట్టుకొచ్చాడన్నా సరిపోలేదు నేను తిరిగి కూడుకుంటాను అదే నాకు ఇడ్లీయే మార్నింగ్ ఇడ్లీయే తినాలి అనే పట్టుదల ఉన్నవాడైతే దోశ పట్టుకొస్తే కోప కాబట్టి క్రోధం అనేది కూడా బలమైన ఇష్టానిష్టములు గలవాడికి తప్పనిసరి మీరు ఆ ఇష్టానిష్టములను న్యూట్రలైజ్ చేసేసి కూర్చుంటే మీరు నిర నిత్యానందమ్ఞులే ఉంటారు మీకు కోపం వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఆ విధంగా క్రోధాన్ని న్యూట్రలైజ్ చేసే ఉపాయం చూడాలి ఏ తాన్ అన్యా మోషాన్ సంస్కృతి చాలా పెద్ద పెద్ద దోషములు ఇది ఈ దోషములు ఎంత పెద్దమంటే వీటినే అసురులుగా పురాణాల్లో చెప్పారు కామాసురుడు కాముడిని శివుడు ఏం చేస్తాడు దహించారు అంటే వాడు దహింపదగిన వాడు అని పురాణంలో చెప్పారు కదా అలాగే ఈ భోగాలకు సంబంధించిన అసురుడు వీళ్ళందరూ కూడా క్రూరత్వం కలిగిన అసురుడు ఎవరు కంసాసురుడు పాపకర్మలను చేసే అసురుడు ఎవరు అఘాసురుడు ఊరికే కొత్త అంటే ఎంత ఎంతసేపు తన తిండి మాత్రమే దృష్టి గల బకాసురుడు పాపకర్మలకి పాప పాపం మూర్తి భవించిన అసురుడెవరు నరకాసురుడు మీరు సంసార సముద్రాన్ని దాటడానికి ఆటంకంగా వచ్చేటువంటి అసురుడు ఎవరు సూర్యులు అంటే తర్వాత తమో గుణ ప్రధానంగా అంటే ఆలోచించడం మానేసి సోమరితనంగా తిని పడి ఉండడం ఇంకా ఫిజికల్ లేజినెస్ ఇంటలెక్చువల్ లేజినెస్ ఫిజికల్ గా లేజీగా ఉండడం ఓవర్ ఈటింగ్ అండ్ లేజినెస్ గోట్ ఒక ఇంటలెక్చువల్ లేజినెస్ అంటే వాడు ఆలోచించడు అసలు ఆలోచించే పని పెట్టుకోదలుచుకోండి ఎందుకంటే ఆలోచించడం చాలా కష్టంతో కూడిన పని కాబట్టి అదేం పెట్టుకోడు కేవలం అంధవిశ్వాసంలో పడుతుంటాడు అది ఇంటలెక్చువల్ వల్ల లేచి నెస్తి రెండు కూడా తమో గుణ లక్షణముడు ఈ తమో లక్షణములకు సంబంధించిన అసురుడు ఎవరు మహిషాసురుడు మహిషాసురుడు సో ఈ విధంగా ఆ మహిష శబ్దం ఈ మైసమ్మ అంటారు మైసమ్మ అంటే మహిషాసురమర్దినికి అది సంగ్రహ రూపము మైసమ్మ కట్ట మైసమ్మ అని అనుకుంటాడు మహిషాసుర అంచేది వీళ్ళు ఏం చేస్తారంటే బర్రెలు తీసుకొచ్చి దాన్ని దాన్ని కట్ చేస్తారు అదే బహిదాసేదాం మీ హృదయంలో ఉన్న తమో గుణాన్ని కట్ చేసుకోవాలి కానీ అదేటో పూట బర్రెను ఒకదాని లాక్కొచ్చి దాన్ని కట్ చేస్తే ఆ ఇదే అది తన తమో గుణం అంటే అలాగే ఉంటుంది మతం వెర్రి తలను వేసి తప్పుదారిన పడిపోవడం అంటే అలాగే ఉంటుంది వస్తువు ఇటువంటి మహాదోషాలు ఎన్నో ఉన్నాయి ఈ దోషాలు పెద్ద పెద్ద ఎంత పెద్ద దోషములంటే వాటిని అసుర శబ్దంతో వర్ణించదగిన దోషములు వీటిని అన్నింటినీ పట్టుకుని కూర్చుంటారు జనాలు ఈ అసురు కించే అక్కడ కదండి తర్వాత సెకండ్ హ్యాఫ్ చెప్పుకోవాలి ఈ వేళ ఇంతవరకు నిన్న పూర్తయింది మాం ఆత్మపదేహేశు ప్రద్విషంత అభ్యసూయకా సో రెండు లక్షణాలు చెప్పారు ఇక్కడ అసర లక్షణాలు మొదటిది మాం ఆత్మపరదేహేశు ప్రద్విషంత ద్వేషిస్తూ ఉంటే సో కొంతమంది మీద ద్వేషం పెట్టుకుంటారు ద్వేషం ముఖ్యంగా ఈ ద్వేషం మన సొసైటీలో బాగా ఎక్కువగా కనపడుతుంది అంటే నేను అలా అంటున్నానని మీరు అలా అనుకోదు కొంత ఆత్మవిమర్శ మంచిది కదా ఇప్పుడు మీరు న్యూయార్క్ టైమ్స్ చదివారనుకోండి తర్వాత ఇక్కడ ఉన్న న్యూస్ పేపర్ ఏదైనా తీసుకోండి టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకోండి అది కానీ అది చదివి చదివితే న్యూయార్క్ టైమ్స్ లో మీకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కనపడినంత ద్వేషము సోషల్ లెవెల్లో ఉండే ద్వేషము న్యూయార్క్ టైమ్స్ లో కనపడదు అంటే మీకే చెప్తున్నా అదే మీరు ఇక్కడ మీరు మీరే ఆలోచించండి మీరు సిఎన్ఎన్ ఛానల్ పెట్టి చూడండి వార్తలు సిఎన్ఎన్ ఛానల్ వార్తలు పెట్టి తర్వాత టైమ్స్ నవ్ వార్తలు పెట్టి చూడండి నేను చెప్పిన తేడా కనపడుతున్నా కూడా కాంట్రవర్సీలు అవే ఉంటాయి అక్కడ ప్రెసిడెంట్ ఎఫ్బై డైరెక్టర్ ని ఫైల్ తీసుకోవాలి అదొ పెద్ద కాంట్రవర్సీ రేజ్ డైరెక్టర్ ఫ్రమ్ సర్వీస్ అదొక పెద్ద హ్యూజ్ కాంట్రవర్సీ రేజ్ ఇక్కడ నిన్ను తినక పట్టుకుని బరబరా లాట్టుకొచ్చి తిహార్ జైల్లో కూర్చోబెట్టేదాకా నేను నిద్రపోను అనుకుంటాను చూడండి ఆ భాష చూడండి ఎలా ఉన్నా ఉపవాసం చేస్తాం అలాంటి భాష తప్పు కదా అలాంటి భాష ఇప్పుడు పాయింట్ ఈస్ వాట్ ఇన్ నాట్ మై దట్ ఈ ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ దట్ ఇప్పుడు అవతల వాడు మంచివాడు నాకు నేనేమి ఒక పార్టీకి చెందినవాడిని కాదు ఆ భాషలో ఉండకూడదు ఇప్పుడు ఒక నాయకుడు ఇంకొక నాయకుని గడలా ఆయన అధర్మాన్ని చేస్తున్నాడు లేకపోతే ధనాన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ ఏవో చేశాడు కాబట్టి ఆయన రాజీనామా చేసి ఇంక్వైరీ ఫేస్ చేయాల్సి ఉంటుంది జ్యుడిషియల్ కమిషన్ మీద పెట్టి దీంట్లో ఉండేటువంటి గుణదోషములను ఎక్కువ తెల్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను అనాలి తప్ప తనే కంప్లైనెంట్ తనే ప్రాసిక్యూటరు తనే జడ్జి తనే ఎగ్జిక్యూటరు తనే అన్నట్టుగా మాట్లాడకూడదు అంత ద్వేషం పనికి రాదు అలాగంటే మొత్తం సమాజ జీవనం అంతా కూడా ఆ విధంగా నడుస్తూ ఉంటుందని అనిపిస్తుంది స్టేన్ వాయిస్ చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు రోడ్డు మీద మీరు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చిన్న అల్లర్ వచ్చింది అనుకోండి ఆ అల్లర్లో మీకు ఏం కనపడుతుంది ఒకరికొకరు సహకరించుకునే రక్షణ కనపడుతుందా లేదా ఒకరిని ఒకరు కొట్టేసుకుని మొత్తం పొడి చేసుకుని చంపేసుకునే దోషంగా కాబట్టి సమాజంలో చాలా అగ్రెసివ్నెస్ కన్ఫరంటేషనల్ యాటి అంటే కలహ కలహము ఘర్షణ ప్రధానమైనటువంటి సమాజము మనం ఆ విధంగా ఉన్నామేమో అనిపిస్తుంది దీనికి కారణం ఏమంటే సినిమాలే దీనికి ప్రధానమైన కారణమని చాలా మంది అన్నారు ఈ మధ్యన అలా అన్నవాళ్ళని మిగతా వాళ్ళు పడి మీద పడి దక్కేసి కొట్టేసి తిట్టేసి ఏదో చేశారు అలా ఒకళ్ళు అన్నారు పోలీస్ ఆఫీసర్ అన్నాడు సినిమాల వల్ల వస్తుందండి ఈ దోషవంతాన్ని వెంటనే ఈ సినిమాల వాళ్ళందరూ ఈ ఛానల్స్ వాళ్ళందరూ కలిసి అదిగో వీళ్ళు సినిమాలని తిట్టేస్తున్నాడు మీరు గమనించారా అలాంటి సినిమాల వాళ్ళందరూ వచ్చేసి వీడిని తిట్టేయండి పట్టుకునే అని అలాగే వీళ్ళు కలహాన్ని ప్రమోట్ చేసే విధంగా న్యూస్ ఛానల్స్ న్యూస్ని రిప్రజెంట్ చేయడం మానేసి కలహాన్ని ప్రమోట్ చేయటం సెన్సేషన్ అవేసి చేస్తూ వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి పెంచి పోషించే విధంగా న్యూస్ ఛానల్స్ నడిపిస్తూ రాజకీయాలను ఆ విధంగా నడిపించడం సమాజ జీవనంలో కూడా అటువంటి హింస యొక్క ప్రాముఖ్యం బాగా పెరిగిపోవడం ఇదంతా కూడా ఈ అసుర లక్షణములు అసుర లక్షణములు ఆ ఉంటాయి దాని నుంచి మనం బయటపడాల్సి మనం కొంత అడ్వాన్స్డ్ సివిలైజ్డ్ సొసైటీ ఉండాలి తప్ప సోమాలియా మొదలైనటువంటి దేశాల్లో ఉండేటువంటి హింసా సొసైటీస్ లాగా ఉండరాదు కాబట్టి ఆ ఆ దోషాలు మనలో లేకుండా మనం చూసుకోవాలి అంటే అసూరులంటే ఎలా ఉంటారు అనే దానికి మీకు సమాజ జీవనంలో అంటే సమకాలీన సమాజ జీవనంలో ఆ ద్వేష బుద్ధి ఎలా ఉంటుంది అన్నది చూపిస్తున్నాను అసలు మీకు ఇతర వ్యక్తి మీద ద్వేషం కలిగిందంటే మీరు ఆధ్యాత్మిక చింతన కలవారు కానే కాదు ఇతర వ్యక్తులను అలా ద్వేషించకూడదు మీరు తెలుసుకోవాలి ఇతరుల వ్యక్తులను అలా ద్వేషించరాదు తర్వాత ఇతరులలో దోషాలని పట్టుకునే పని గట్టిగా చేయకూడదు నన్ను ఎవరో నేను లో ఉన్నప్పుడు నన్ను ఎవరో అడిగారు ఇండియాలో ఎవరో స్వామికి ఎవరికో అప్పట్లో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి టీవీలో అక్కడ చూపించుకున్నారు దాని మీద పెద్ద గగ్గులుగా ఉంది దాని మీద మీ అభిప్రాయం ఏమి అని నేను చెప్పాను కుడదాయా మ్యాన్ అండ్ ఉమెన్ మధ్యన బయలాజికల్ అట్రాక్షన్ అన్నది ఇది యాజ్నెస్ క్రియేషన్ ఇచ్చా సృష్టి ఉన్నదో అంతకాలం నుంచి ఇష్యూ ఉన్నదో హీ ఈజ్ ఎ యంగ్ మ్యాన్ నువ్వు స్వామ్ అంటున్నావు తప్పించుకుతడు హీఈ్ మో హీస్ నాట్ ఎ స్వామి హీస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఏ యంగ్ మ్యాన్ ఎలో నింగ్ ది రూమ్ అండ్ night time and a beautiful young lady who is fighting a divorce case who doesn't have this baggage of her husband with her. She is alone with him, and she is willing to love him. What is your problem? And a swami. You are imagining that he is a swami. He is not a swami. You are imagining. You correct your imagination, and keep quiet. This is a very natural thing it is. It is a very natural thing it is. It is a natural thing. It is a very natural thing. మేరీ మెగ్ మేరీ మ్యాగ్డలీన్ మ్యాక్డలిన్ేరీ మ్యాగ్డలీన్ ఆమె ఏదో దోషం చేసిందని వీళ్ళందరూ ఈ ఫిలిస్తైన్స్ అందరూ కూడా క్రైస్ట్ కి చెప్తే కంప్లైంట్ చేస్తే ఆ దోషానికి శిక్ష కూడా వాళ్లే డిసైడ్ చేసుకోవాలి సార్ శిక్ష స్టోనింగ్ టు డెత్ ది శిక్ష అంత ట్రైబల్ లాస్ట్ ఆ శిక్షను అమలు చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు అప్పుడు క్రైస్ట్ ఏమన్నాడు ఆ దోషము అటువంటి దోషమేమీ లేనివాడు మొట్టమొదటి రాయి వెయ్యవ్వలేను అన్నాడు అనేప్పటికీ అందరూ కూడా అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయి ఎవడు రాయి వేయలేదు ఆవిడ మీద ఆమె క్రైస్తుకి ఒక మంచి ప్రధానమైన శిష్యురాలుగా అవుతుంది కాబట్టి ఉడికే ఇతరులపై దిమ్ము చల్లటం అది పెద్ద తెలివైన పని అనిపించుకోదు అసలు ఇతరం ద్వేషించడము అనేదే తప్పు ఆ ఇతరం వ్యక్తి ఎందు ఈ టాపిక్ని కొంచెం నేను డిస్కస్ చేస్తా మీరు ఊపిరిపట్టండి ఇతరం వ్యక్తి ఎందు ఏమున్నది దేహము మనస్సు ఆత్మచైతన్యము గలవు నీ ఎందు దేహము మనస్సు ఆత్మచైతన్యము నీ ఎందు ఉన్నాయి ఆత్మచైతన్యము శుద్ధము నిత్యశుద్ధము నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఆత్మ నిత్యశుద్ధము వాని ఎందు నా ఒకే ఆత్మ గలదు నిత్య సిద్ధమది కాబట్టి ఆత్మ చైతన్యము నందు పుణ్యము లేదు పాపము లేదు నువ్వు అంటే ఎదుటివాడు ఉంటాయి ఇక గుణదోషములు పుణ్యపాపములు ఎక్కడ ఉంటాయి దేహము మనస్సులో ఉంటాయి మనస్సులో ఉంటాయి మనస్సులో ఉంటాయి దేహంలో ప్రకటన కర్మరూపము మనస్సులో ఉంటాయి వాడి మనస్సులోనూ పుణ్య పాపాలు ఉంటాయి వీటి మనస్సులోనూ పుణ్య పాపాలు ఉంటాయి హెచ్చు తగ్గుల గురించి వాడిని నువ్వు చెట్టాలి అంటే వాడి మనస్సులో పుణ్యం కంటే నా మనస్సులో పుణ్యం ఎక్కువ నా మనస్సులో పాపం వాడి మనస్సులో పాపము ఎక్కువ అందుకోసం నేను వాడిని తేడతాను ద్వేషిస్తాను ఎలా ఉంది ఈ లాజిక్ ఈ తెలుగు ఉంది తెలివితేటలు ఇది లోకంలో అలాగే ఉంటుంది కానీ మన మన విద్యార్థులం కదా గీతా విద్యార్థులము మనం ఎలా ఉండాలి ఓ మహాత్మడు దృష్టాంతం చెప్పారు అంధులు అందరూ ఒక స్థాపనం చేశారు ఏమండి ఆ సభకు అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంధుడు ఉంటాడు సెక్రటరీ ఎవరు ఉంటాడు అంధుడు ఉంటారు వీళ్ళు సభా సభ్యులు అందరూ ఎవరై ఉంటారు అంధులై ఉంటారు మన బతుకు ఎలా ఉంది మనందరం సంసారంలో మనం అందరం ఒక సమాజంలో జీవిస్తూ ఉన్నాం దీంట్లో అందరూ అంధులే దీంట్లో ఒక అంధుడు ఇంకో అంధునే నీకు చూపు లేదు ఎందుకు పనికిరాని వాడు అని తిరిగితే ఎలా ఉంటుంది కాబట్టి మనందరం కూడా సంసారణమే పరిచ్ఛిన్నమైన దేహాభిమానము గలవారమే దీంట్లో ఒకరి ఇంకొకరిని ద్వేషించటం అది ఎంత తప్పదు మీరు ఎవరిని ద్వేషిస్తున్నారో సాక్షాత్తు వాడు ఈశ్వరుడే మీరు ఈశ్వరుణ్ణే ద్వేషిస్తున్నారు తర్వాత కొంతమంది తమను తాము ద్వేషించుకుంటారు ఇదో సమస్య వీళ్ళు ఏం చేస్తారంటే తమని తాము హింసించుకుంటారు నన్ను నేను ఎంత బాగా హింసించుకుంటే దేవుడికి అంత దగ్గర వాడనవుతాను అని మత మతవాదులలో ఇటువంటి దోషాలు కూడా ఉంటాయి తనని తాను హింసించుకోవడం అంటే ఈ కట్టె పుచ్చుకుని తనను తాను కొట్టేసుకుంటూ రక్తాలు వచ్చేట్లా తనని తాను మొట్టేసుకోవడం నిప్పుల్లో దుమికే కాలిన సంగతి కాలకుండా జాగ్రత్తలు తీసుకుని దుముకుతూ ఉంటారు ఈ నిప్పుల్లో వాళ్ళందరూ కూడా కాలని విధముగా అన్ని జాగ్రత్తలు తీసుకుని దూకుతారు వాళ్ళేమీ కాల్ చేసుకోరు ఎవడో ఒక మూర్ఖుడు ఉంటాడు వాడు కాల్ చేసుకుంటాడు మొన్న ఈ నిప్పులు తొక్కే హడావిల్లో ఒకడు కాల్ చేసుకుని హాస్పిటలైజ్ చేశాడు వాడు పోయాడు ఆ తర్వాత ఈ నిప్పులు వంద మంది తొక్కారు వీడుొక్కడే పోయాడు అంటే ఈ తొంభై తొమ్మిది మంది తెలివైన వాళ్ళు వాళ్ళు కరెక్ట్ గా ప్రికాషన్స్ అన్ని తీసుకుని నిప్పులు తొక్కేసి బయటపెడతారు వీడుొక్కడు మూర్ఖుడు నిప్పులు తొక్కేస్తే హింస పడిపోతే దేవుడు దగ్గరైపోతాననే మూర్ఖత్వంలో ఉంటాడు ఈ మూర్ఖత్వాలు ఈ ఈ అంధవిశ్వాసాలు మన సమాజంలో పెట్టేగిపోతూ ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి సో జల్లి కత్తులని కోడి పందాలని దేవతలకి పశువులను బలి ఉంచుకలు ఇంకా ఒకటి కాదు ఎన్ని దోషాలు ఉన్నాలోనే ఉంటాయి మనుషులను కూడా బలిచ్చేస్తారు కొంచెం మీరు అజాగ్రత్తగా ఉంటే మనం అజాగ్రత్తగా ఉంటే మనం కూడా బలిచేస్తారు మోహం సో అంధ విశ్వాసాలంటే హద్దే లేదు కనుక ఈ అధ్యాయం ఇలాగే ఉంటుందన్నది కొంతమంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఏమిటి ఈయన పాఠం ఏమిటి చెప్తున్నాడని వాళ్ళకి ఆశ్చర్యంగా మీరు వచ్చిన టైం అలాంటిది ఓకే సో ఈ అధ్యాయం మిగిలిన ఈ క్లాసులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం ఒక్కటి గమనించాలి మనం ఎవరిని ద్వేషిస్తున్నామో ఆ దేహేంద్రియ మనస్సంఘాతము నందు ఎవరున్నారు ఈశ్వరుడు ఉన్నారు తనని తానే ద్వేషించుకునే సందర్భంలో తనని తానే తిట్టుకునే సందర్భంలో నీ లోపల ఏమి ఉన్నది ఎవరు ఈశ్వరుడు కాబట్టి నువ్వు నిన్ను నువ్వు తిట్టుకున్నప్పుడు కూడా ఈశ్వరుణ్ణే తిప్పుతున్నావు కొంతమంది తమనే తాము తిట్టుకుంటూ ఉంటాం ఎదవాన్ని తింటే ఊరుకోరు ఎదరోండి తింటే మళ్ళీ తిరగబడి తిడతారు ఇంకా ఎక్కువ చితే నాలుగు లెంపకాయలు కొడతారు కాబట్టి అదే వాళ్ళు తిట్టడానికి వీళ్ళకి తిట్టుకుంటూ ఉంటాం మళ్లీ తిరుగుతున్నావు ఎవరిని తిరుగుతున్నావు అని అడిగితే నీకెందుకు నన్ను నేనే తిట్టుకుంటున్నాను నిన్నేం పెట్టలేదు అన్నా తెలుగు అట్లా సరే తిప్పుకోవాలి ఎందుకు ఎందుకు తిట్టుకోవాలి నిన్ను మాత్రం నువ్వు ఎందుకు తిప్పుకోవాలి కాబట్టి ఇతరుల హృదయంలో ఉండే పరమేశ్వరుణ్ణి గాని తన హృదయంలో ఉండే పరమేశ్వరుణ్ణి గాని ఎన్నడూ ద్వేషించరాదు ద్వేషించరాదు అంటే చెట్టరాదు హింసించరాదు హింసించరాదు దీనికి మెడిటేషన్ ప్రభావానందానో మహాత్ములు ఉండేవారు ఆయన అందరి చేత చేస్తూ ఉండేవారు ఆ మెడిటేషన్ ఆ మెడిటేషన్ చేస్తుంటే కళ్ళు మూసుకొని తన హృదయములో ఈశ్వరుడు గలడు అని భావన ఆ తర్వాత చుట్టూ ఉన్న అందరి హృదయములలో సమాజంలోని సకల జనుల హృదయములలో ఈశ్వరుడు గలడు అని మళ్లీ భావన చేయటం మళ్ళీ అదే ఈశ్వరుడు తిరిగి నా హృదయంలో గలడు అని భావన చేద్దాం ఆ విధంగా మెడిటేషన్ చేసినట్లయితే ఈ ద్వేషించుకుంటూ తమ్ముతుంది బాష్యతలేమంటారో చూద్దాం కించ అంటే ఇంకా ఉంది ఆ సుర లక్షణాలు ఇంకా చెప్తున్నాము అని అభిప్రాయం దే అంటే ఇంగ్లీష్ లో దే అంటారు ఇంగ్లీష్ లో ఏమంటారు దే మంది దా అని కలుపుతారు కదా అదే అంటే సంస్కృత్ వారు దే ఇంగ్లీష్ వారు ఓకే ఈశ్వరం మాం ఈశ్వరం నన్ను నన్ను అంటే ఈశ్వరుడు అయినా నన్ను ఆత్మ పరదేహు స్వదేహే పరదేహేశు అభిప్రాయం నన్ను ఇతరులను కూడా తరదేహమునందు ఏమండే ఆ నెంబర్ ఐడియా జీరో త్రీ జీరో నైన్ అయ్యా పాపం వారికి ఆ ట్రాఫిక్ గడ్డు చిట్ల పాటు చేసినట్టున్నారు ఎవరో వెళ్లి వారి కంప్లైంట్ గమనించండి మనం పార్టీ చేసేప్పుడు ఇతరులకి కష్టం వచ్చేట్లే చేయకూడదు హాస్పిటల్కి వెళ్ళాలి అసలు వెంటనే దయచేసి ఆ సంగతి చూడండి వారి కంప్లైంట్ చాలా జెన్యున్ కంప్లైంట్ మీరు వన్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ టు ఇట్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ వెరీ నైస్ ఎప్పుడు కూడా వారి హృదయంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడని అనుకోవాలి కానీ ఆయన కంప్లైంట్ చేశాడు కాబట్టి ఆయన శత్రుభావం అలాగే మళ్ళీ అగ్రెసివ్ గా వెళ్ళిపోకూడదు మన మన సొసైటీలో వచ్చిన మహాదోషం ఏంటి అలా ఉండకూడదు పాపం ఆయన మొహమాట కొంతసేపు వెయిట్ చేసి నేను ఎంకరేజ్ చేసి ఆయన చూస్తే దగ్గరికి వచ్చి చెప్పాను So we should understand he is the point of view I and mean, he is justifying himself nen hospital ku vellalanna aina hospital ku vellakalladu park ku vellalanna picnic ku vellalanna kuda adhihenga adu pettetonda karma idekadunnadi astu so kabatti ee vidhanga ventane manaki example dorikindi manu maname idu complaint chesi vadiyada vaariyadala manamu prema bhavam tho undali ani koncham frustrated aina kuda manam frustrated avakudadu manam prema tho unte నథింగ్ ఇష్యూ దెర్ ఈజ్ నో ఇష్యూ ఇప్పుడు ఆయనతో దెబ్బలాడేమనుకోండి అదిగో నువ్వు క్లాసు మధ్యలో వచ్చి అడ్డు పెట్టేమని నేను దెబ్బలాడాను అనుకోండి పాపం ఆయన వేల ముఖం వేసుకుని వెళ్తారు ఆయనకు డౌట్ కలుగుతుంది ఈ స్వాములు ఇలా ఉన్నారు ఏమిటని మళ్ళీ ఆయన కనిపిస్తుంది అని మళ్ళీ స్వామి ఇలా చేయిస్తా అని మళ్ళీ అదో ఈ ఇలా మొదలవుతుంది నాట్ అబౌట్ ది స్వామి సకల ప్రాణుల హృదయంలో ఒకే ఈశ్వరుడు గలడు అనే విషయాన్ని మనం గమనించాలి ఎలా ఉన్నాడు ఈశ్వరుడు అంటే దేహము ఇంద్రియముల రూపంగా ఉన్నాడని అనుకోకూడదు వాడు తప్పు పని చేస్తున్నాడు అనుకోండి తప్పు పని చేస్తే వాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆ తప్పు పని తోటి కలిసి ఉన్నాడా అంటే నో మరొకడు మంచి పని చేస్తున్నాడు వాడి మంచి పనిలో కలిసి ఉన్నాడా నో ఈశ్వరుడు ఎప్పుడు సాక్షిగా ఉంటాడు తద్బుద్ధి కర్మ సాక్షి భూతం మాం ప్ర ఆ ఇతరుల హృదయంలో ఉండే నన్ను వీళ్ళు ద్వేషిస్తున్నాను ఇప్పుడు మీరు రాయి విసిరారు అనుకోండి ఆ రాయి దేని మీద విసిరారు అది చెడ్డ దవ్వచ్చు కానీ ఆ చెడ్డదాని వెనకాల ఒక మంచిది ఉంటే ఈ రాయి వెళ్ళి మంచిది దానికి తగులుతుంది సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ నిర్మాణం అవుతుంది కనుక సో ఆయా జనుల యొక్క వారి బుద్ధిలో ఉండే సంకల్పములు తర్వాత ఆ సంకల్పముల నుండి పుట్టే కర్మలు వీటన్నిటికీ కూడా సాక్షి రూపంగా ఈశ్వరుడు ఉంటాడు ఇప్పుడు మీరు ఎవరైనా తిట్టారనుకోండి పది మంది ముందు ఇప్పుడు మీరు తిట్టినా కర్మకి ఎంతమంది సాక్షులు ఉన్నారు పది మంది ఉన్నారు వాళ్ళు ఎమ్మెళ్ళు లేకుండా ఒంటరిగా కూర్చుని తిట్టారనుకోండి అప్పుడు ఎవరు సాక్షిగా ఉన్నారు ఈశ్వరుడు సాక్షిగా ఉంటాడు పూర్వం ఇద్దరు శిష్యులు ఉండేవారు గురువు గారికి అది చదువు అయిపోయిన తర్వాత గురువు గారు ఇదే మీరు ఫలానా వాళ్ళని తిట్టాలి ఎలా తిట్టాలో తెలుసిన ఎవళ్ళకి విధంగా తిట్టాలి నేను కథను కొంచెం మోడిఫై చేసి చెప్తున్నా కథలో కూడా హింస ఉండకూడదు ఫలానా వాళ్ళని గట్టిగా తిట్టాలి ఎవరు వినపడని ఎవరూ వినకూడని విధంగా తిట్టాలి మీరు ట్రై చేయండి అని పంపిస్తారు ఒక కథను ఐదు నిమిషాల్లో వాపస్ వస్తాను ఏమైనా పని పూర్తయినా పూర్తి చేసేసాను ఎక్కడ తిక్కేవంటే ఎవళ్ళు లేని చోటకు వెళ్ళి చెడమ తిక్కేశానండి అయిపోయింది వచ్చేసాను రెండో కూడా మొన్నాడు వచ్చి నా వల్ల కాలేదండి ఎందుకు రామైంద్రా సమస్య ఏంటంటే తినదామంటే పంచభూతముల సాక్షి సూర్య చంద్రుడు సాక్షి సర్వవ్యాప్డైనా ఈశ్వరుడు సాక్షిగా ఉంటున్నారండి ఎవళ్ళతో చూడని విధంగా నా వల్ల కాలేదు ఎవళ్ళు తినని విధంగాను అనిచేత నేను తిట్టలేకపోయాను మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను అని అంటే నువ్వురా అసలైన శిష్యుడవి అని ఆ గురువు గారు సంతోషిస్తారు కాబట్టి సో ఈశ్వరుడు సకల ప్రాణుల యొక్క బుద్ధి వారు చేసే కర్మలకి వారు చేసే సంకల్పములకు పలికే పలుకులకు సాక్షి అయి ఉన్నాడు సద్బుద్ధి కర్మ సాక్షి భూతం మా కాబట్టి మీరు ఇతరులను ద్వేషించారంటే మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటున్నారు అని అభిప్రాయం ఇతరులను ద్వేషించారు నేను ఒక కథ ఇదివరకు చెప్పేవాడి ఇప్పుడు ఈ మధ్య చెప్పలేదు కొత్త వాళ్ళకి వినడానికి వినవచ్చు పాత వాళ్ళకి విన్న కథ ఒక ఆయన పాఠం చెప్తున్నాడు పంచదర్శి పాఠం జరిగిన కథ ఎప్పుడంటే ఓ పెద్దమ్మ ఆయన్ని తిట్టుకుంటూ వస్తుంది కష్టం వచ్చింది పాపం ఇప్పుడు ఆయన కష్టం వచ్చి మన దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు చూడండి ఆ రకంగా ఆవిడికేదో కష్టం వచ్చింది ఆవిడ తిట్టుకుంటూ వస్తుంది అవి ఏమయా పంతులు అని వస్తుంది ఆయన వీళ్ళ విద్యార్థులు అంటారు మిమ్మల్ని తిప్పుతూ ఏమి నన్ను ఏం తిట్టట్లేదు కాదండి మిమ్మల్ని పేరు పెట్టి తిప్పుతున్నాండి అంటే ఆ పేరు నాకేటాన లోకంలో చాలా మంది తింటుంది అంటారు ఆయన అంటే అప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి ఏమయ్య ఏం మాట్లాడుతున్నావు నేను నిన్నే తిప్పుడుతున్నాను అని అంటే ఈయన అంటాడు నన్ను తిట్టట్లేదు మరి నేను ఎవరిని తిప్పుతున్నట్టు మరి నిన్ను ఎదుర్కొండగా నువ్వు కూర్చునుండి నిన్ను తిడుతుంటే నన్ను తిట్టంట్లేదు మరి నేను ఎవరిని తిప్పుతున్నట్టు అంటే నువ్వు అన్నమయ్య కోశమును తిప్పుడు తిడుతున్నావు అది యథార్థం కదా ఈ దేహమును తిరుగుతున్నావు మరి నువ్వే నువ్వు దేహానివే కదా మరి నేను దేహాన్ని తిప్పితే నిన్ను తిట్టినట్టు కదా దేహాన్ని తిట్టడం వేరు నేను తిట్టడం వేరు మళ్ళీ అదొకట అని ఆవిడ అడుగుతుంది అవును దేహాన్ని తిప్పితే నన్ను తిట్టినట్టు కాదు ఎందుకని నువ్వు దేహం కాదా కాదు నేను దేహము కాదు నేనే కాదు నువ్వు కూడా దేహము కాదు మరి నేను ఎవరంటావు అంటే నువ్వు ఆ దేహములో ప్రకాశిస్తూ ఉండేటువంటి శుద్ధ చైతన్యం మరి నాకు ఆ దేవితో కొంచెం ఎవరూ అర్థమయ్యి ఇట్లా చెప్పండి ఆ చెప్తాను కూర్చో అని ఆ కూర్చోబెడతారు కాబట్టి తిట్టి వాళ్ళను కూడా మనం విద్యార్థులుగా మార్చిపోవాలి ఎవరిని ద్వేషించరా సో ఆ తర్వాత మధ్యాసనాతివర్తిత్వం ప్రద్వేష ఇప్పుడు ఈశ్వరుణ్ణి ద్వేషించుట అనగానేమి అంటే ఈశ్వరుడు ఏ శాసనమును ఏ శాసనం అంటే ఉపదేశము ఏ ఉపదేశమునైతే చేస్తున్నాడో దానిని ఉల్లంఘించుట ఏ ఈశ్వరుణ్ణి ద్వేషించుట ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈశ్వరారాధన ఈశ్వరుణ్ణి పూజించుట ఈశ్వర పూజ ఈశ్వర పూజ అవసరం కదా అయితే ఈశ్వర పూజ అనగానేమి అనేదానికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే ఒక రిచ్యువల్ అంటే ఒక విగ్రహము పువ్వులు ఇతర సామాగ్రి ఆ సామాగ్రిని అధికంగా వినియోగించడము చేసేటువంటి పూజని చాలా ఎలాబొరేట్గా చేయడము ఇది మతము అనే పరిస్థితి నిర్మాణం అవడం అది మంచిది కాదు ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అది ఒక లోకీలో ఉండాలి మరి మతం ఎలా ఉండాలి ద్వేషము లేకుండుట కామక్రోధములు లేకుండుట ఆ విధంగా ఈశ్వరుణ్ణి మనము ఆరాధించాలి ఈశ్వరుడు అయితే అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవ ఇత్యాదిగా మన ఈశ్వరుడు బోధించి ఉన్నాడు అది ఉపదేశించి ఉన్నాడు ఆ ఉపదేశములను మనము అనుష్ఠించడము ఈశ్వరుని యొక్క ఆరాధనవుతుంది సద్గుణ ప్రాప్తివ ఈశ్వర ప్రాప్తి సద్గుణములను పొందుట అదే ఈశ్వరుణ్ణి పొందు కాంట మనం ఏమనుకుంటామంటే ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయనని అనుకున్నంతసేపు ఇటువంటి విషయములు అనుభవానికి రావడానికి అర్థమవుతుంది ఈశ్వరుడు ఒక పెద్ద ఆయన కాదు ఈశ్వరుడు అంటే ఒక చైతన్యం చైతన్యం అనేప్పటికీ మీ లోపలే ఉంటుంది బయట ఉండదు మీ లోపలే ఉంటుంది చైతన్యం అంటే మీరే ఉంటారు అయితే మరి నా లోపలే ఈశ్వరుడు ఉంటే మన జ్ఞామాట ఏమిటి అంటే చూడగా నువ్వు చెడు ఆలోచనలు చేసినప్పుడు నువ్వు నువ్వే చెడు ఆలోచనలను ప్రక్కన పెట్టి సత్సంకల్పములు చేసినప్పుడు నువ్వే ఈశ్వరుడు అవుతావు ఇది అద్వైతం అంటే ఇది దీంట్లో నీకేమిటి అభ్యంతరం ఈ అద్వైతంలో అభ్యంతరం ఏమిటి ఈ ద్వైతవాదులు వీళ్ళు అద్వైతం పనికిరాదని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు టీవీలకి వాటికి టీవీలకి ఎక్కి ప్రచారం చేస్తారు ఛానల్ పేరు శంకర దాంట్లో డ్యాన్స్ ఏమో అద్వైత నిరాకరణము తప్పించేం కనపడదు అవి ప్రధానంగా కనపడతాయి అద్వైతం ఎప్పుడైనా కనపడుతుందంటే ఏముండదు అద్వై ఎప్పుడైనా మరి రాత్రి పన్నెండుంటికి అద్వైతం ఏమైనా వచ్చిందేమో భగవంతుడికి వెళ్ళాలి ఎప్పుడు చూసినా ఏదో డాన్స్ ప్రోగ్రాము లేకపోతే ఈ ద్వైతము అద్వైతాన్ని నిరసించేటువంటి ద్వైత విచారము అలాంటివే ఉంటాయి మరి అదే విచారణలో నాకు అర్థం కాదు ఐక్యకృష్ణ కనుక ఈశ్వరుణ్ణి పూజించుట అనగా ఈశ్వరుడు ఏ ఉపదేశమును చేసి ఉన్నాడో ఆ ఉపదేశమును అనుష్ఠించుట ఈశ్వరుణ్ణి ద్వేషించడం అంటే ఏమిటి ఈశ్వరుడు చేసిన ఉపదేశమును త్రోసిపుచ్చుట అన్ని అంతకంటే ఈశ్వరుణ్ణి ద్వేషించడంతో ఏమి ఉండదు సో ఇప్పుడు సూర్యుణ్ణి ప్రేమించుట అంటే వెళ్ళి సూర్యుడు వేసుకుంటే నమస్కారం చేయటం ఆ కిరణములు మన దేహం ఎప్పటిలా చూసుకోటం దాన్ని ఏమంటారు సూర్యుడిని పూజించుతాం సూర్యుడిని ద్వేషించడం అంటే ఆయన ఆయన ఉదయం ఉదయం ఉదయించే సమయంలో తలుపులు కచ్చన్లు అన్నీ వేసేసుకుని లోపల పడుకుని గురుగు పెట్టి నిద్రపోతూ ఆయన్ని ద్వేషించడం ఓ రకంగా అయితే తిట్టుకోవడం సూర్యుడు అప్పుడే వచ్చేసాడు అని తిట్టుకోవడం దాన్ని ద్వేషించడం అలా చేయకూడదు అలాగే ఈశ్వరుణ్ణి పూజించటము అంటే ఈశ్వరుని చేత ఉపదేశించబడిన ధర్మములను మన జీవితములో అనుష్ఠానములోనికి తెచ్చుకో ఈశ్వర పూజ అనేదానికి పరిభాష పూర్తిగా తలక్రిందులైపోయినట్టుగా అనిపిస్తుంది ఈ పరిభాషలోనే సమస్య వచ్చినట్టు సో ఇప్పుడు బుద్ధుడు ఈశ్వరుణ్ణి తిరస్కరించాడు అని చాలా తప్పు ఆయన ఈశ్వరుణ్ణి తిరస్కరించలేదు ఆయన ఏదొచ్చి ఆయన ఈశ్వరుడుంటే ఒక పెద్ద ఆయన అనే ధోరణిలో ఆయన చెప్పలేదు ఇప్పుడు మనవాళ్ళు ఈశ్వరుడు గురించి ఏం చెప్పినా ఆయన ఒక పెద్ద ఆయన అన్నట్టుగా చెప్తారు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం అని శంకరులు అన్నారు తస్మై అంటే ఉన్నాడు గురువు రూపంగా ఉన్నాడు ఆయన దక్షిణామూర్తి అవతార రూపంగా ఉన్నాడు అదే యథార్థమైన చైతన్యమో అదే ఈశ్వరుడు అని ఆరోగ్యంగా చెప్పాడు తప్ప ఓ పెద్ద ఆయన అన్నట్టుగా చెప్పలేదు ఓ కెటం పెట్టుకుంటాడు మెడలో ఏమో ఏదో పెట్టుకుంటాడు అక్కడ సింహాసనం మీరు కూర్చుంటాడు పక్కన ఒక ఆయన భార్య కూర్చుని ఇలా మొదలు పెట్టారనుకోండి ఓ పెద్ద అనే ఒక అభిప్రాయం వస్తుంది అంటే ఇప్పుడు ఈశ్వర పూజనగా సద్గుణములకి దానికి సంబంధమే ఉండదు ఒక పెద్ద మనము సంతోష పెట్టుట అనే సో అది మతాన్ని తీసిన అది గుణం కాదు అవగుణము సో అలాంటి ధోరణిలో బుద్ధుడు చెప్పలేదు అది బుద్ధుడు ఆ ధోరణిలో చెప్పలేదు కాబట్టి బుద్ధుడు మన మన స్కాంద పురాణంలో స్టోరీలు ఉంటాయి ఆ స్టైల్లో బుద్ధుడు చెప్పలేదు కాబట్టి బుద్ధుడు నాస్తికుడు బుద్ధుడు అవైదికుడు అని మన వాళ్ళు స్టాంపు వేసి పారేశాను బుద్ధుడు ఏమన్నాడంటే ఈశ్వరుడు గురించి కంగారులేదు లేరా ఈశ్వరుని ఇప్పుడు ఈశ్వరుని ఏం చేస్తావు టెంపుల్ కట్టి పూజించడం మొదలు పెడతావు అంతే కదా నువ్వు చేసే ఘనకార్యం దానికి ఏం ఆ సద్గుణములు ఏవైతే కలవో అష్టవిధ చారిత్రము ఎనిమిది రకముల శీలము ఏది కలదు దాన్ని డెవలప్ చేసుకో మరి ఈశ్వరుడు ఈశ్వరుని తర్వాత చూద్దాం ఈశ్వరుడు గోళీ ఫస్ట్ యూ టేక్ ఆఫ్ దిస్ అని చెప్పాడు అంటే దాంతో వీళ్ళు ఏమన్నారు అదిగో వీడు ఈశ్వరుడిని కాదు వీడిని ఆస్తికుడు వీడిని ముందు అసలు బయటకు తోలేయండి అని మొదలుపెట్టారు దట్ ఈస్ హౌ బుద్ధి దిస్ వాజ్ బిగ్ లాస్ట్ హిందూ ధర్మ దట్ బుద్ధిజం హెస్ లెఫ్ట్ ది కంట్రీ ద బిగ్ లాస్ట్ హిందూ ధర్మానికి పెద్ద వినాశమే అయిందని అని స్వామి వివేకానంద ఇత్యాదులు చెప్పుకొచ్చారు